యూనిట్ నైన్టీన్ లెసన్ 75 ఫైవ్ లిజన్ ఓన్లీ స్టార్ట్ శర్మ అక్కడ నిల్చున్న మనిషి ఎవరు ఎవరో సుబ్బారావు కోసం వచ్చాడు మనం ఎప్పుడూ చూసిన మనిషిలాగా లేడు చాలా ముసలివాడి ఉన్నాడు బాగా లావుగా కూడా ఉన్నాడు ఆయన పక్కన ఉన్నది మన సుబ్బారావేనా అవును ఏమిటి అప్పుడే వెళ్తున్నాడాయన మన సుబ్బారావు ఎంత సన్నంగా ఉన్నాడో ఆయన ఎంత లావుగా ఉన్నాడు వయసు సుమారు అరవయో డెబ్బయో ఉంటుంది ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాళ్లపల్లి రంగనాథరావు సుబ్బారావు నీ దగ్గర ఉన్న ట్రాన్సిస్టర్ అందరూ చూశారు గాని దాన్ని ముందు కట్టెయి నీకోసం వచ్చింది ఎవరు మా మామగారు నిన్న నువ్వు తెచ్చిన ఉత్తరం ఆయన దగ్గర నుంచే వచ్చింది అలాగా కనీసం కూర్చోమల్లేదే ఆయన కూర్చునే మనిషి కాడు ఎప్పుడూ హడావుడిగా ఉంటాడు అందుకే ఇప్పుడు సరాసరి క్లబ్బుకు వచ్చాడు ఏమిటి విశేషం ఏదో నీకు చూపిస్తున్నాడే వచ్చేవారం మా మరదలు పెళ్ళి మమ్మల్ని పిలవటానికి వచ్చాడు పెళ్లికి కొన్న ఉంగరం చూపించాడు అయితే పెళ్లికి అల్లుడుగారిని ఆహ్వానించడానికి వచ్చాడన్నమాట ఎప్పుడు బయలుదేరుతున్నావు ఎల్లుండి సాయంత్రం ఎనిమిదింటికి పోదాం అనుకుంటున్నాను సాయంత్రం హైదరాబాద్ పోయే బస్సులు లేవు గదా మన ఊరు నుంచి బయలుదేరే బస్సులు లేవు విజయవాడ నుంచి వచ్చే బస్సు ఒకటి హైదరాబాదు పోతుంది అయితే త్వరలో అత్తగారింటికి వెళ్లబోతున్నావన్నమాట మరి నువ్వు చేస్తావు అనుకున్న పని అయ్యే అవకాశం లేదు నాలుగు రోజుల్లో వస్తాను గదా దిగులు పడకండి ఇంతలో మీరు చెప్పిన వాళ్ళందరితో మాట్లాడండి గోపి ఇచ్చిన అడ్రస్లకు ఉత్తరాలు రాయండి అలాగే నువ్వు వెళ్లేది హైదరాబాదు గదా ఆ ఆఫీసర్ని అక్కడే కలిస్తే బాగుంటుంది అనుకుంటాను అతను తీసుకునే నిర్ణయం మనకు అనుకూలంగా ఉంటే మన పని జరుగుతుంది పోయిన సంవత్సరం అతను హైదరాబాద్లో లేడు అలాగే కలుస్తాను అతను పనిచేసే ఆఫీసులోనే మా బావమరిది కూడా పనిచేసేది అతను ఉండే ఇల్లు కూడా మామగారింటికి ఎదురుగానే అలా అయితే మనకు దిగులు లేదు ఈ సంవత్సరం మన పని జరిగే అవకాశం ఉందన్నమాట ఈ పని అయితే మనం పడ్డ కష్టాలన్నీ తీర్తాయి స్టార్ట్ శర్మ అక్కడ నిల్చున్న మనిషి ఎవరు శర్మ అక్కడ నిల్చున్న మనిషి ఎవరు ఎవరో ఎవరో సుబ్బారావు కోసం వచ్చాడు సుబ్బారావు కోసం వచ్చాడు మనం ఎప్పుడూ చూసిన మనిషి లాగా లేడు మనం ఎప్పుడూ చూసిన మనిషిలాగా లేడు చాలా ముసలివాళ్లాగా ఉన్నాడు చాలా ముసలివాళ్లాగా ఉన్నాడు బాగా లావుగా కూడా ఉన్నాడు బాగా లావుగా కూడా ఉన్నాడు ఆయన పక్కన ఉన్నది మన సుబ్బారావేనా ఆయన పక్కన ఉన్నది మన సుబ్బారావేనా అవును అవును ఏమిటి అప్పుడే వెళ్తున్నాడా ఏమిటి అప్పుడే వెళ్తున్నాడాయన మన సుబ్బారావు ఎంత సన్నంగా ఉన్నాడో ఆయన అంత లావుగా ఉన్నాడు మన సుబ్బారావు ఎంత సన్నంగా ఉన్నాడో ఆయన అంత లావుగా ఉన్నాడు వయసు సుమారు అరవయో డెబ్బయో ఉంటుంది వయస్సు సుమారు అరవయో డెబ్బయో ఉంటుంది ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాళ్లపల్లి రంగనాథరావు వార్తలు చదువుతున్నది రాళ్లపల్లి రంగనాథరావు సుబ్బారావు నీ దగ్గర ఉన్న ట్రాన్సిస్టర్ అందరూ చూశారు గాని దాన్ని ముందు కట్టేయి సుబ్బారావు నీ దగ్గర ఉన్న ట్రాన్సిస్టర్ అందరూ చూశారు గాని దాన్ని ముందు కట్టేయి కోసం వచ్చింది ఎవరు కోసం వచ్చింది ఎవరు మా మామగారు మామగారు నిన్న నువ్వు తెచ్చిన ఉత్తరం ఆయన దగ్గర నుంచే వచ్చింది నిన్న నువ్వు తెచ్చిన ఉత్తరం ఆయన దగ్గర నుంచే వచ్చింది అలాగా అలాగా కనీసం కూర్చోమన్లేదే కనీసం కూర్చోమన్లేదే ఆయన కూర్చునే మనిషి కాడు ఆయన కూర్చునే మనిషి కాడు ఎప్పుడు హడావుడిగా ఉంటాడు ఎప్పుడు హడావుడిగా ఉంటాడు అందుకే ఇప్పుడు సరాసరి క్లబ్బుకు వచ్చాడు అందుకే ఇప్పుడు సరాసరి క్లబ్బుకు వచ్చాడు ఏమిటి విశేషం ఏమిటి విశేషం ఏదో నీకు చూపిస్తున్నాడే ఏదో నీకు చూపిస్తున్నాడే వచ్చేవారము మా మరదలు పెళ్లి వచ్చేవారము మా మరదలు పెళ్లి మమ్మల్ని పిలవటానికి వచ్చాడు మమ్మల్ని పిలవటానికి వచ్చాడు పెళ్లికి కొన్న ఉంగరం చూపించాడు పెళ్లికి కొన్న ఉంగరం చూపించాడు అయితే పెళ్లికి అల్లుడుగారిని ఆహ్వానించడానికి వచ్చాడన్నమాట అయితే పెళ్లికి అల్లుడుగారిని ఆహ్వానించడానికి వచ్చాడన్నమాట ఎప్పుడు బయలుదేరుతున్నావు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఎల్లుండి సాయంత్రం ఎనిమిదింటికి పోదాం అనుకుంటున్నాను ఎల్లుండి సాయంత్రం ఎనిమిదింటికి పోదాం అనుకుంటున్నాను సాయంత్రం హైదరాబాదు పోయే బస్సు లేవు కదా సాయంత్రం హైదరాబాదు పోయే బస్సులు లేవు గదా మన ఊరు నుంచి బయలుదేరే బస్సులు లేవు మన ఊరు నుంచి బయలుదేరే బస్సులు లేవు విజయవాడ నుంచి వచ్చే బస్సు ఒకటి హైదరాబాదు పోతుంది విజయవాడ నుంచి వచ్చే బస్సు ఒకటి హైదరాబాదు పోతుంది అయితే త్వరలో అత్తగారింటికి వెళ్లబోతున్నావన్నమాట అయితే త్వరలో అత్తగారింటికి వెళ్లబోతున్నావన్నమాట మరి నువ్వు చేస్తావు అనుకున్న పని అయ్యే అవకాశం లేదు మరి నువ్వు చేస్తావు అనుకున్న పని అయ్యే అవకాశం లేదు నాలుగు రోజుల్లో వస్తాను గదా నాలుగు రోజుల్లో వస్తాను గదా దిగులు పడకండి దిగులు పడకండి ఇంతలో మీరు చెప్పిన వాళ్ళందరితో మాట్లాడండి ఇంతలో మీరు చెప్పిన వాళ్లందరితో మాట్లాడండి గోపి ఇచ్చిన అడ్రస్లకు ఉత్తరాలు రాయండి గోపి ఇచ్చిన లకు ఉత్తరాలు రాయండి అలాగే అలాగే నువ్వు వెళ్లేది హైదరాబాద్ కదా నువ్వు వెళ్లేది హైదరాబాద్ కదా ఆ ఆఫీసర్ని అక్కడే కలిస్తే బాగుంటుంది అనుకుంటాను ఆ ఆఫీసర్ అక్కడే కలిస్తే బాగుంటుంది అనుకుంటాను అతను తీసుకునే నిర్ణయం మనకు అనుకూలంగా ఉంటే మన పని జరుగుతుంది అతను తీసుకునే నిర్ణయం మనకు అనుకూలంగా ఉంటే మన పని జరుగుతుంది పోయిన సంవత్సరం అతను హైదరాబాదులో లేడు పోయిన సంవత్సరం అతను హైదరాబాద్లో లేడు అలాగే కలుస్తాను అలాగే కలుస్తాను అతను పనిచేసే ఆఫీసులోనే మా బావమరిది కూడా పనిచేసేది అతను పనిచేసే ఆఫీసులోనే మా బావ మరిది కూడా పనిచేసేది అతను ఉండే ఇల్లు కూడా మావగారింటికి ఎదురుగానే అతను ఉండే ఇల్లు కూడా మా మావగారింటికి ఎదురుగానే అలా అయితే మనకు దిగులు లేదు అలా అయితే మనకు దిగులు లేదు ఈ సంవత్సరం మన పని జరిగే అవకాశం ఉందన్నమాట ఈ సంవత్సరం మన పని జరిగే అవకాశం ఉందన్నమాట ఈ పని అయితే మనం పడ్డ కష్టాలన్నీ తీరతాయి ఈ పని అయితే మనం పడ్డ కష్టాలన్నీ తీర్తాయి డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ రవి పెట్టుకున్న కళ్ళజోడు నాది రవి మీరు పెట్టుకునే కళ్ళజోడు అతనిది నిన్న పోయిన బస్సు కొత్తది నిన్న పోయిన బస్సు కొత్తది రేపు పోయే బస్సు ఎవరిది రేపు పోయేది కాదు ఇది అయ్యే పని కాదు నిన్న అయిన పని ఇవాళ చేయకు నిన్న అయిన పని వేళ చేయకు నువ్వు ఉండే ఇల్లు ఎక్కడా నువ్వు ఉండే ఇల్లు ఎక్కడా ఉన్న కలం నాకివ్వు నీ దగ్గర ఉన్న కలం నాకివ్వు నిన్న తెచ్చిన పుస్తకం నాది నిన్న తెచ్చిన పుస్తకం నాది రేపు నువ్వు తెచ్చే పుస్తకాలు నాకివ్వు రేపు నువ్వు తెచ్చే పుస్తకాలు నాకు ఇవ్వు నువ్వు ఇచ్చిన పుస్తకాలు నా దగ్గర లేవు నువ్వు ఇచ్చిన పుస్తకాలు నా దగ్గర లేవు నేను నీకు ఇచ్చే డబ్బు శర్మకి ఇవ్వు నేను నీకు ఇచ్చే డబ్బు శర్మకి ఇవ్వు నిన్న ఇక్కడికి వచ్చింది శర్మ నిన్న మొన్న ఈ పాఠం చదివింది నేను రేపు మాట్లాడేది ఉమ. రేపు మాట్లాడేది ఉమా నేను ఉండేది సరస్వతీపురంలో నేను ఉండేది సరస్వతీపురంలో అక్కడ పాట పాడుతున్నది ఎవరు అక్కడ పాట పాడుతున్నది ఎవరు ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను అతను పూలు కొయ్యబోతున్నాడు అతను పూలు కొయ్యబోతున్నాడు నువ్వెంత పెద్దవాడివో నేనంత చిన్నవాణ్ణి నువ్వెంత పెద్దవాడివో నేనంత చిన్నవాణ్ణి మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంత దూరం మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు ఎంత దూరం ఈ పని నేను చేస్తాను గాని నువ్వు దిగులు పడకు ఈ పని నేను చేస్తాను గాని నువ్వు దిగులు పడకు శర్మను నేను అడుగుతాను గాని నువ్వు మాట్లాడకు శర్మను నేను అడుగుతాను గాని నువ్వు మాట్లాడుకు రవి కొన్న పుస్తకం ఏది చెప్పు ఏది రవి తీసుకున్న పుస్తకం ఏది రవి తీసుకొచ్చిన పుస్తకం ఏది చదువు రవి చదివిన పుస్తకం ఏది నువ్వు రాశే ఉత్తరం ఎవరిది చదువు నువ్వు చదివే ఉత్తరం ఎవరిది చూడు నువ్వు చూసే ఉత్తరం ఎవరిది పంపించు నువ్వు పంపించే ఉత్తరం ఎవరిది తీసుకో నువ్వు తీసుకునే పుస్తకం ఎవరిది నువ్వు ఇచ్చేది నువ్వు తెచ్చే పుస్తకం ఎవరిది రెస్పాన్స్ డ్రిల్ రవి ఎంత లావుగా ఉంటాడో శర్మ అంత లావుగా ఉంటాడు శ్రీధర్ మంచివాడా సరళ ఎంత మంచిదో శ్రీధర్ అంత మంచివాడు రామారావు ఎంత మంచివాడో లక్ష్మి అంత మంచిది శారద సన్నంగా ఉంటుందా సరోజ సరోజ ఎంత సన్నంగా ఉంటుందో శారద అంత సన్నంగా ఉంటుంది గోపి చెడ్డవాడా ఎంత మంచివాడో గోపి అంత చెడ్డవాడు ఆ పువ్వు ఎర్రదా ఈ పువ్వు తెల్ల ఈ పువ్వు ఎంత తెల్లదో ఆ పువు అంత ఎర్రది శావు శర్మ ఎంత లావుగా ఉంటాడో శ్యామల అంత సన్నంగా ఉంటుంది నీ పుస్తకం పెద్దదా రవి పుస్తకం చిన్న రవి పుస్తకం దో నా పుస్తకం అంత పెద్దది గోపి నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళబోతున్నాను మీరు తొందరగా అన్నం తినండి ఇప్పుడే నేను అన్నం తినబోతున్నాను లక్ష్మి పూలు కొయ్యి ఇప్పుడే నేను పూలు కొయ్యబోతున్నాను మీరు కమలతో మాట్లాడండి ఇప్పుడే నేను కమలతో మాట్లాడబోతున్నాను లక్ష్మికి ఒక ఉంగరం ఇవ్వు ఇప్పుడే నేను లక్ష్మికి ఒక ఉంగరం ఇవ్వబోతున్నాను శర్మ ఇదిగో నా ఉంగరం నీ ఉంగరాన్ని చూశారు గానిపెట్టు శ్రీధర్ ఇదిగో నా కొత్త చొక్క నీ కొత్త చొక్కాను అందరూ చూశారు గాని లోపల పెట్టు సరళ చూడు ఇది నా కొత్త గడియారం నీ కొత్త గడియారాన్ని అందరూ చూశారు గాని లోపల పెట్టు ఇది రవి సైకిల్ రవి సైకిల్ ను అందరూ చూశారు గాని లోపల పెట్టుబినేషన్ రవి పుస్తకం చదువుతున్నాడు అది తెలుగు పుస్తకం రవి చదువుతున్న పుస్తకం తెలుగు పుస్తకం శర్మ సినిమా చూస్తున్నాడు అది కొత్తది కాదు నేను బల్లలు తుడుస్తున్నాను వాటి మీద దుమ్మున్నది నేను తుడుస్తున్న బల్లల మీద స్తున్నాడు అవి మామిడికాయలు కాయలు మామిడి కాయలు నేను ఒక సినిమా చూశాను అది తెలుగు సినిమా నేను చూసిన సినిమా సీత ఒక ఆట ఆడింది అది ఏమిటో నాకు తెలియదు సీత ఆడిన ఆట ఏమిటో నాకు తెలియదు నేను ఒక కలం కొన్నాను అది చాలా బాగా రాస్తున్నది నేను కొన్న కలం చాలా బాగా రాస్తున్నది మొన్న నువ్వు ఒక మనిషిని కొట్టావు అతను ఎవరు మొన్న నువ్వు కొట్టిన మనిషి ఎవరు అతనికి నేను ఒక ఉంగరం ఇచ్చాను అది కొత్తది అతనికి నేను ఇచ్చిన ఉంగరం కొత్తది రేపు ఇక్కడికి ఒక అబ్బాయి వస్తాడు అతను శర్మ స్నేహితుడు రేపు ఇక్కడికి వచ్చే అబ్బాయి శర్మ స్నేహితుడు నేను ఒక పుస్తకం చదువుతాను దాని పేరు నీకు చెప్పను నేను చదివే పుస్తకం చెప్పను రమ ఒక బస్సు ఎక్కుతుంది ఆ బస్సులోనే నువ్వు కూడా ఎక్కు రమ ఎక్కే బస్సులోనే నువ్వు ఎక్కువ కమల విమలకు ఉత్తరం రాస్తుంది అది నువ్వు చదవకు విమలకు రాసే ఉత్తరం చదవకు. లక్ష్మి గది ఊడుస్తుంది ఆ గదిలో మీరు కూర్చోండి గదిలో మీరు కూర్చోండి నేను రోజు ఒక కుర్చీలా కూర్చుంటాను ఆ కుర్చీ తీసుకురా నేను రోజు కూర్చునే కుర్చీ తీసుకురా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన మనిషి ఎవరు ఇక్కడికి వచ్చింది ఎవరు నిన్న నితో మాట్లాడుతున్న మనిషి శర్మేనా రేపు మన ఇంటికి వచ్చే మనిషి ఎవరు రేపు మన ఇంటికి వచ్చేది ఎవరు నీతో ఈ విషయం చెప్పిన మనిషి ఎవరు నీతో ఈ విషయం చెప్పింది ఎవరు రేపు ఇక్కడికి శ్రీధర్ వస్తాడు రేపు ఇక్కడికి వచ్చేది శ్రీధర్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నది నేను నిన్న నాతో సరళ మాట్లాడింది నిన్న నాతో మాట్లాడింది సరళ ఇప్పుడు శ్యామల పాఠం చెప్తున్నది శ్యామల రేపు రమ పాట పాడుతుంది రేపు పాట పాడేది రమ నేను తాగబోతున్న కాఫీ వేడిగా ఉంది నేను తాగబోయిన కాఫీ వేడిగా ఉంది నేను తాగబోయే కాఫీ వేడిగా ఉంది రవి పిలుస్తున్న అబ్బాయి మీ తమ్ముడా రవి పిలిచిన అబ్బాయి మీ తమ్ముడా రవి పిలిచే అబ్బాయి మీ తమ్ముడా నువ్వు ఉంటున్న ఇల్లు అద్దే ఇల్లా నువ్వు ఉన్న ఇల్లు నువ్వు ఉండే ఇల్లు అద్దే ఇల్లా శర్మ కొంటున్న గడియారం కొత్తది కాదు శర్మ కొన్న గడియారం కొత్తది కాదు శర్మ కొనే గడియారం కొత్తది కాదు నువ్వు తెస్తున్న ఉంగరం ఎవరికి నువ్వు తెచ్చిన ఉంగరం ఎవరికి నువ్వు తెచ్చే ఉంగరం ఎవరికి